ఈ విధంగా ఎవడు జీవిస్తాడో చరతి జీవిస్తాడు ముందుకు నడుస్తూ ఉంటాడు జీవన యాత్రలో చరతి అంటే నడుస్తూ ఉంటాడు అని జీవనం ఒక యాత్ర కదా తర్వాత చరభక్షణ అంటే ఏవో కొన్ని భోగ్యములైన వస్తువులను తీసుకుని స్వీకరించి వాటిని హీ ఎండ్స్అప్ ఎంజాయింగ్ దెమ్ ఆల్సో సో ఇప్పుడు లడ్డూను మీరు నోట్లో వేసుకుంటే ఎంజాయ్మెంట్ హ్యాపీనెన్స్ యూ డు నాట్ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ ఆటోమేటికల్లీ ఎందుకంటే ఆ సన్నివేశం అలా అవుతుంది ఆ విధంగా నిర్లిప్తంగా కొంత ఎంజాయ్మెంట్ తీసుకుంటాడు అటువంటి వాడే శాంతిమధి గచ్చతి అది శ్లోకం భాష్యం అందాము విహాయా పరిత్యజ్యా కామాన్య సన్యాసి సన్యాసి అంటే త్యాగ పురుషుడు అని అర్థం ఎందుకంటే కామమూలనన్నిటిని విడిచిపెట్టాడు అంటే ఇంక వాడు ఏమిటవుతాడు అంటారండి సన్యాసి సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసి అని కాదు సన్యాసి అంటే ఇన్స్పిరిట్ సన్యాసి ఎందుకంటే చూడండి నేను అలా ఎందుకు చెప్తున్నానంటే ఏదో మిమ్మల్ని సంతోషపడడం కోసం నేను చెప్పట్లేదు గీత స్మృతి ఇది ఇది మనుస్మృతి ఇత్యాది ధర్మశాస్త్ర గ్రంథం కాదు ధర్మశాస్త్ర గ్రంథం అయితే ఆశ్రమధర్మములు అని ఒక టాపిక్ ఉంటుంది గృహస్థు వాడి ధర్మాలేమిటి యతి వీడి ధర్మాలు ఏమిటి సన్యాసి ధర్మాలేమిటి అలాంటి పుస్తకాల్లో అలాంటివి ఉంటాయి ఏదో సన్యాసి అన్నవాడు రోజు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళద్దు తర్వాత వస్త్రాలు ఫలానా విధంగా వేసుకో సో పొద్దున్న సాయంకాలం తప్పనిసరిగా ఏదో జపం చేయి సూర్యుని ఉపాసన చేయి ఇలాంటివివో ధర్మాలు ఉంటాయి అలాంటి గ్రంథం కాదు ఇది అవి వాటి సందర్భం వాటికి ఉంది అక్కడ సన్యాసి ధర్మములో అని చెప్పారనుకోండి అక్కడ ఆశ్రమరూప సన్యాసానికి చెప్పిన ధర్మాలే అక్కడ స్పిరిట్ కాదు ఇన్ని లెటర్ సన్యాస ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు అలాంటి ధర్మాలు మీ గీతలో ఎక్కడ కనపడవు అసలు ఆ టాపిక్ే మీకు రాదు ఆ హెడింగే కనపడదు ఇక్కడ సన్యాసి అంటే ఇన్ని స్పిరిట్ ఓన్లీ చిత్త త్యాగ సంసార త్యాగ ఇన్ని మైండ్ యూ రిలింక్వెస్ట్ థింగ్స్ ఇన్ని మైండ్ ఓన్లీ ఫిజికల్గా మీరు రిలింక్వెస్ట్ చేయాల్సింది ఏం లేదు మైండ్ యూ హింగ్వేష్ ఇప్పుడు మీరు సపోజ్ ఒక వస్తువు ఉందనుకోండి ఇది నాది ఇది నాది ఇది నాది అని మీరు అనుకుంటున్నారు అనుకుంటే ఎవరిలో వచ్చి ఆ నయా నేను ఆ నయాలో అయితే తమ్ముడు నేను తీసుకుంటాను రాదే అన్నాడు అనుకోండి అప్పుడు మీరు పెద్ద త్యాగభావనతోటి అది సరే కానీ తీసుకోని మీరు అన్నారనుకోండి కొబ్బరి చెట్టు గురించి కొబ్బరి చెట్టు ఒక కొబ్బరి చెట్టు ఒకటి ఉంది అదే అన్నయ్య ఇది నా కొబ్బరి చెట్టు నా కొబ్బరి చెట్టు అంటున్నాడు దొడ్లో కొబ్బరి చెట్టు అండి ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఇది నా కొబ్బరి నా కొబ్బరి అంటున్నాడు అన్నయ్య ఆ కొబ్బరి చెట్టు నేను తీసుకుంటాను నువ్వు సిటీలో ఉంటున్నావు కదా అంటే వీడు చాకపురుషుడు సరే పని తీసుకో కొబ్బరి చెట్టు సరే వాడు తీసుకుంటాడు ఇప్పుడు ఏ వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపండ్ దాట్ నేను కొబ్బరి చెట్టు దృష్టార్థం ఏది చెప్పి రేడియోయో లేకపోతే టీవీయో అంటే వీటి చేతుల్లో వాడి చేతుల్లో పెట్టడం అని అందుకోసం కొబ్బరి చెట్టు దృష్టార్థం కాబట్టి ఈ దాంట్లో జరిగేదే ఉంది ఏమీ లేదు ఏమీ లేదు అలాగే ఇప్పుడు అన్న పల్లెటూరులో ఉంటాడు తమ్ముడు ఏమో హైదరాబాదులో ఉంటాడు ఈ తమ్ముడికి వాటా ఒకటి ఉంటుంది ఇంట్లో ఉంటే అరా తమ్ముడు నీ వాటా నాకు ఇవ్వరా అని అడిగితే అబ్బే నా వాటా నేను ఇవ్వను నువ్వు ఒక్కడవే కొడుకు నేను కూడా కొడుకున్నా అంటూ ఏదో అవుతుందంటే చెప్పచ్చు మొన్న నువ్వు తీసుకో అంటే వీడు ఏమిటి త్యాగం చేసినట్టు మానసిక త్యాగమే అంటూ ఫిజికల్గా త్యాగం చేయడానికి ఏముంది పల్లెటూరులో ఉన్న ఇంటిని వీడు వెళ్ళి వీడు ఎవరైనా మస్తున్నాడా కదా దాన్ని అది ఉన్నదోటే ఉంటుంది దాన్ని వాడుకునే వాడే వాడుకుంటాడు వీడు వెళ్ళి వాడుకునేది ఎలాగో లేదు వీడి అభిమానం ఉంటుంది మమా మమా మమా మమ ఆ అభిమానాన్ని త్యాగం చేయటమే సర్వత్రా ఇదే పరిస్థితి సర్వత్రా అదే పరిస్థితి ఇప్పుడు ఇది మమ అని నేను అన్నాను అనుకోండి నేను మమా అని అనుకోవడం మానిస్తే నేను తీసుకెళ్ళి ఫిజికల్గా తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేసి రానక్కర్లా ఇది ఎక్కడుంటో అక్కడే ఉండదు నేను మమా అండం మానేస్తే సమ్డి ఎల్స్ కెన్ యూజ్ నేను కూడా యూజ్ చేయొచ్చు దేర్ చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ మమేతి ద్యక్ష మృత్యు అని చెప్పారు మృత్యువు అమృతత్వము అనే రెండు టాపిక్స్ చెప్తావు మమా అన్నది మృత్యువు నమమా అన్నది అమృతత్వం మమ అన్నది మృత్యు ఎందుకు అవుతుంది ఏది నువ్వు మమా మమ అంటూ ఉంటావో అది చేయజారిపోతుంది చేయిజారిపోతే నేను మమా మమా అన్నది చేజారిపోతే అది నేనే చచ్చిపోయినట్టు అర్థం దానికి ఇట్ ఈస్ డెత్ ఫర్ మీ ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ డైయింగ్ దేర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఈగో విచ్ సేస్ మైన్ మైన్ మైన్ ఇట్ ఈస్ ది ఈగో విచ్ డైస్ ఎ డెత్ ఈ రకంగా మమా అన్నప్పుడు అల్లహ చచ్చిపోతూ ఉంటుంది ఈగో మామంటూ ఉంటుంది చేయదారిపోతూ ఉంటుంది మళ్ళీ చస్తుంది మళ్ళీ లేస్తుంది ఎన్నిసార్లు చదవడమో ఎన్నిసార్లు తల మళ్ళీ లేవటమో ఇదే పని పుట్టడం భగవాన్ అమన ఏమన్నారంటే నిద్ర లేచినప్పుడల్లా ఈగోకి జన్మన్నారు నిద్ర లేస్తూనే ఈగోకి పుట్టుకేది మళ్ళీ జాగ్రత్త అవస్థలో కూడా ఈగో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడల్లా పుడుతుంది మీరు ప్రాజెక్ట్ చేయడం మానస్థితి వస్తుంది అది పుడుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది మీరు నమమా అన్నారనుకోండి మృత్యువు మీ దరిద్రావులకు రాదు అమృతత్వం వచ్చేస్తుంది కాబట్టి నాది నాది నాది నాది అనే ఫీలింగ్ ఉండరాదు దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది చెప్పండి పరిత్యజ్య కామాండి ఎందుకు కామనలు ఎందుకండి ఇప్పుడు కామన వల్ల కొత్తగా మీకు ఏమిటి లభించింది కామన లేకపోతే ఏమిటి పోయింది ఏం మార్పే ఉండదు ఇంకే మీ మనస్సు బరువే తప్పించి ఎందుకు కామన్ ఎందుకు కామన్ ఇప్పుడు నిజానికి ప్రతి అంశంలోనూ మనం కామన పెట్టుకుంటాం మన కామనలు ఎటువంటివి అంటే రేపు ఉదయం సూర్యుడు ఉదయించాలి అని నేను కోరిక కోరేసుకుంటూ ఉన్నాను అనుకోండి బలంగాన చాలా టెన్షన్ పడిపోతున్నాను అనుకోండి ఇప్పుడు ఈ కామన ఈ టెన్షన్ శుద్ధానవసరమా కదా ఎందువల్ల సూర్యుడు ఉదయించి తీరుతాడు నువ్వు దానికోసం కామన చేయటం ఎందుకు మన జీవితంలో కామనలు ఇంచుమించు అలాగే ఉంటాయి ఇప్పుడు కుర్రాడు ఉన్నాడనుకోను వీడు పెరిగి పెద్దవాడు అవ్వాలి ఎందుకు ఆ కామన వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు పెరిగి పెద్దవాడు అవడాండి ఏమైనా అర్థం ఉందా కామనకి పెరిగి పెద్దవాడు అవుతాడు మన కళ్ళ అలా పెరిగి పెద్దవాడు అవుతాడు సో వీడు విద్యావంతుడు కావాలి అవుతాడు ఎందుకు విద్యావంతుడు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కష్టం కానీ లిటరసీ కష్టమే మహాభాగ్యం ఉంది అక్షరాస్యత స్కూల్లో పారేస్తే విద్యావంతుడు అవుతాడు ఓ సిస్టమ్ ఒకటి క్రియేట్ అయి ఉంది సిస్టమ్ సోషల్ సిస్టమ్ దాంట్లో పారేస్తే ఇప్పుడు విద్యావంతుడు అవుతాడు విద్య అంటే ఏం విద్య అన్నది వేరే సంగతి మొత్తానికి ఏదో విద్య ఏదో విద్యావంతుడు అవుతాడు ఉద్యోగం చేయాలి ఏదో ఉద్యోగం చేస్తాడు అల్టిమేట్లీ హీ విల్ డూ ఇట్ కొంచెం ఇటు కాబట్టి ఒక ఆకాంక్ష ఉండడం తప్పని నేను అంటలేదు కానీ ఒక కామన్ కామన్ లెవెల్కి అది వెళ్ళిందంటే ఒక సింపుల్ విష్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ తేడా లేదు రెండింటికి సో మనవి అన్నీ కూడా స్ట్రాంగ్ డిజైర్స్ లెవెల్లో పెట్టేసుకుంటాం మనం ప్రతీదీ డిజైర్ లెవెలే రైలు రైలు రైలు ఎక్కుతారు ఈ రైలు టైంకి వెళ్ళాలి అని మీరు కోరుకుంటారు ఎందుకు కోరుకోవడం అనవసరం కాదు ఎందుకంటే మీరు మీ అనుభవం ఏమిటో మీరు నాకు చెప్పండి రైలు టైంకు వెళ్ళాలి అని కోరుకున్న వెంటనే మీకు టెన్షన్ వస్తుందా రాదా చెప్పండి వెంటనే వస్తుంది టెన్షన్ ఎందుకంటే ఏమో వెళ్ళదేమో సిగ్నల్ వస్తుందంటే టెన్షన్ వస్తుంది ఎందుకంటే వెళ్ళదు టైంకి వెళ్ళదని నేను చూస్తూ ఉంటాను మన నాకు ఇలా బిట్వీన్ బీబీ నగర్ అండ్ సికింద్రాబాద్ స్టేషన్ ఈ సెక్షన్లో సిగ్నల్ పీపుల్ అందరూ నిద్రపోతూ ఉంటారని నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే ఏ సిగ్నల్ కరెక్ట్గా రాదు ఆ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి అన్ని సిగ్నల్స్ని అధిగమించి బీబీ నగర్ సిగ్నల్ దగ్గరికి ఐదు నిమిషాలు ముందు వస్తుంది సికింద్రాబాద్ స్టేషన్కి అరగంట ఆలస్యంగా వస్తుంది ప్రతి ట్రైను ఇంతే మీరు ఏ ట్రైన్ ఎక్కితే నే నేనెక్కాల్సిన ట్రైన్ ఒక జీవితకాలం లేటు అని ఎవడో కదా అన్నాడు ఆ రకంగా ఏ ట్రైలో ఇంతే వితౌట్ ఎక్సెప్షన్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారని నాకు అనిపించింది లేకపోతే ఓవర్ ట్రాఫిక్ వాట్ ఎవర్ మేవి సమ్హౌ దే మస్ట్ బి స్లీపింగ్ అని నాకు అనిపి ఎప్పుడూ లేటే అక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది అక్కడ లేట్ పడిపోతుంది సో అటువంటి సందర్భంలో ఈ ట్రైన్ కరెక్ట్గా వెళ్ళాలి అని కోరుకొని అలా ఎక్సైట్ అయిపోయి అలా టెన్షన్లో కూర్చుంటాం అందరూ అలా టెన్స్గా కూర్చుని ఉంటారు ఎందుకు ఆ టెన్షన్ మన జీవితంలో నోటికి తొంభై పాల్ పాళ్ళు లేకపోతే నూటికి వంద పాళ్ళు ఇలాగే ఉంటాయి మన కామనాలు ఏ కామనా లేకుండా నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకుంటే మన వంతు కర్తవ్యాన్ని మనం చేసేస్తూ మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కడం ట్రైన్ ఎగ్జాంపుల్లో టికెట్ కొనుక్కున్న రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ ఎక్కడం అపను మనం చేసేటం ఇంకా వచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్ యూ టు యాక్సెప్ట్ ఇప్పుడు విమానం ఎక్కుతారు హైజాక్ అయిపోతుంది అయిపోతే యూ యాక్సెప్ట్ what all no no i will not accept okay don't accept ma mitrudu oka panu undevadu you behave i say you behave anybody suppose i do not behave okay you do not behave anybody so araga mana alage untam kabatti why to project design in the first place nene enduku cheptunnanante non desiring as an attitude is practical anupadam kosam ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఫ్రీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అనుకోండి దాంట్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది మనుషుల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఐ ఎక్స్పెక్ట్ అదర్ పర్సన్ టు డూ దిస్ వీడు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు నాకు ఇది తీసుకురావచ్చు కదా అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాడు తీసుకొచ్చిన సందర్భంలో కూడా టెన్షన్ ఉంటుంది ఎందుకంటే వాడు వచ్చేదాకా తీరా తీసుకొస్తాడు తీసుకురాడు తీసుకొస్తాడు తీసుకురాడు అని టెన్షన్ ఆ విధంగా ఎనీ ఎక్స్పెక్టేషన్ ఎనీ డిజైర్ ఇట్ విల్ బైండ్ us. కాబట్టి విహాయ కామాన్ ఎస్ సన్యాసి పుమాన్ సర్వాన్ అందము సర్వాన్ని అశేషత కార్త్స్యేనా రెండు పదాలు ఇచ్చారా కార్త్స్యేనా అంటే పూర్తిగా అని అర్థం అశేషత అంటే శేషం లేకుండా ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్ అశేషతలో నెగిటివ్ కనపడుతున్నందుగా పార్టికల్ సేషన్ లేకుండా పూర్తిగా విడిచిపెట్టేసేయటం కామన్లు విడిచిపెట్టేయటం అండ్ దెన్ లెటర్ సి ది ఫాన్ వాట్ హ్యాపన్స్ నో డిజైర్స్ ఓపెన్ మైండ్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఇన్ ది మార్కెట్ ఓపెన్ మైండ్ నో ఎక్స్పెక్టేషన్స్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ రెడీ టు రిసీవ్ ఎనీథింగ్ రెడీ టు త్రో అవే ఎనీథింగ్ రెడీ టు లూజ్ ఎనీథింగ్ రెడీ నవ్ యూ డూ వాట్ ఎవర్ యూ వాట్ అని ప్రకృతి మీద పారస్తారనుకోండి బరువు ఏమీ అవదు మీరు హాయిగా ఉంటారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు లంచ్ చేస్తారు అన్నీ నడుస్తూ ఉంటాయి యూ డోంట్ ఈవెన్ మిస్ ఎ లంచ్ ఐటల్ యూ అన్నీ సక్రమంగా నడుస్తాయి మీరు పోగొట్టుకు ఇది ఉండదు బట్ దట్ ఈజ్ నాట్ ది లాజిక్ ది లాజిక్ ఈజ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్రీడమ్ ఎంత ఫ్రీడమ్ అంటే ఇప్పుడు నాన్నగారు మిమ్మల్ని చూడడానికి రమ్మంటారా అంటే చూసుకో అయినా నీ సౌకర్యాన్ని బట్టి చేసుకో కాదు మీరేమంటారు నేనేమి అన్నా నీ ఇష్టం నీ సౌకర్యాన్ని బట్టి నీ నీ ఇచ్చని బట్టి నువ్వేమనుకుంటున్నావు చూడాలనుకుంటారా లేదు కంగారు లేదు మొన్నే చూసామనుకుంటే కరెక్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ బీ బీ లెట్ ఇట్ బి సో సో ఆ విధంగా టోటల్ ఫ్రీడమ్ యూ గివ్ టు అదర్స్ and gain total freedom yourself in the process. If you human relations law, bhagavastavula degir gocce apad ki, inanimate objects degir gocce apad ki, whatever is required for the maintenance of the body, you take, you do not take, there also you do not take. The secret evidence that you don't take, it happens, you do not take. Why it happens, you do not take, ఆ ప్రకృతి ధార అలా ఉంటుంది ఇప్పుడు దూరం నుంచి ఒక లాగ్ ఒకటి జలప్రవాహంలో కొట్టుకొస్తూ ఉంటుంది మీరు జలప్రవాహంలో నిలబడున్నారు ఆ లాగ్ వస్తుంది అది వస్తే బాగుండు వస్తే బాగుండు వస్తే బాగుండు ఎందుకు అనవసరం ఇట్ విల్ కమ్ నార్మల్ ఇట్ విల్ కమ్ సపోజ్ దేర్ ఈస్ సమ్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ కమింగ్ లెట్ ఇట్ బి సో వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్ సో అదనమాట అశేషత కార్స్యేనా చరతి జీవనమాత్రచేష్టాశేషరతి చెరతి అంటే మూవ్ మూవ్ ఫార్వర్డ్ అని అర్థం కదా నేను చెప్పాను కదా చెర భక్షణ అనే అర్థం కూడా ఉంది ఆయన చెరతి అంటే చెర గమనే అర్థంలో చెర ఇవేతి చెర ఇవేతి డోంట్ స్టాప్ ఎనీవేర్ మూవ్ ఫార్వర్డ్ ఒక ప్రెషర్ వచ్చిందనుకోండి వీ ట్రై టు గెట్ స్టక్ ద డోంట్ డూ దాట్ You move forward. యూ మూవ్ ఫార్వర్డ్ ఒక again we get stuck. We cannot make forward movement because we are stuck with the fear, with the pain. A pain పెయిన్ మనల్ని లెథర్జిక్గా mood చేసేస్తుంది షుడ్ should not allow that. You move forward. ఇవేతి చెర ఇవేతి చెర Charati. మూవ్ forward. మూవ్ forward in the flow of life. లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్ లైఫ్ ఈజ్ ఎ ఫ్లో అండ్ వీ మూవ్ ఎలాన్ ది ఫ్లో అంటే అర్థం చేష్టలు ఏమైనా చేస్తాడా అంటే జీవన మాత్ర చేష్టాశేష జీవించటం అనేది ఒకటి ఉంది జీవనము దానికి కొన్ని చేష్టలు ఉంటాయి ఆ చేష్టలు చేస్తాడు వాటిని డ్యూటీస్ ఉంటాయి డూ ఎ ఫ్యూ డ్యూటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ డ్యూటీస్కి డిజైర్స్తో సంబంధం ఉండదు అది పాత్ర చూడలే ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి టైంకి డ్యూటీకి వెళ్తాడు దాంట్లో దర్ ఇస్ నో డిజైర్ ఇష్యూ దేట్ హీ హ్యాస్ టు డూ ది డ్యూటీ సో హీ హీ పెర్ఫామ్స్ ఇట్ ఒక గృహిణి ఉన్నది అనుకోండి ఆమె వంట ఉండడం ఆమె డ్యూటీ అయినా ఆవిడ అనుక్కుంటుంది అనుక్కున్న వాటికే నేను చెప్తున్నాను డ్యూటీ అనుకుంటేనే డ్యూటీ అయినా ఇట్ బికమ్స్ డ డ్యూటీ ఇన్ఏ ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ఏ గివెన్ సిచ్యువేషన్ దెన్ ఇట్ బికమ్స్ డ్యూటీ ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్ it బికమ్స్ డ్యూటీ duty. ఇట్ ఈస్ నాట్ డ్యూటీ సో ప్రతి వాళ్ళు కూడా తమను తాము ఒక సిచ్యువేషన్లో పెట్టుకుంటారు దెన్ సర్టన్ థింగ్స్ బికమ్స్ ద్యూటీ వివాహం చేసుకుని గృహిణిగా ఉంటే unte, ఉండడం అది డ్యూటీ అవుతుంది దెన్ ఫోన్ డూ ఇట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డోంట్ గ్రెజ్ about it. అస్తమానం వంట చేస్తున్నాను అని ఈ మధ్యన ఈ మహిళా మండలి మీటింగ్స్తో అక్కడ జరుగుతూ ఉంటాం వాళ్ళు చేసే ఉపకారం కట్టే క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో సో డూ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ డూ ఇట్ యూ యూ సెటిల్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆర్ నాట్ నేను అలాగే అనుకుంటా అప్పుడప్పుడు అనుకుంటా ఏమిటి నాకు ఎక్కడ ఇంత ప్రెషర్ ఏమిటి ఇన్ని పాఠాలు ఏమిటో కొంచెం అలసట వచ్చినా అనిపిస్తుంది మళ్ళీ నేను అనుకుంటా ఎవరు చెప్పను మన పాఠం చెప్పనా ఏమన్నా ప్రభుత్వం వాళ్ళు ఏమైనా జీవో ఇచ్చారా ఏమన్నా మనమే అనుకున్నాము అనుకుని ఇక్కడ పాఠాలు చెప్తారు నేను చెప్తాను ఏమీ ఒక టెక్స్ట్ ప్రారంభించాము ఇప్పుడు నాకు ఆ టెక్స్ట్ పూర్తయ్యే వరకు డ్యూటీ టెక్స్ట్ పూర్తయిన తర్వాత ఇంకా డ్యూటీ లేదు టిల్ యు స్టార్ట్ అనదర్ టెక్స్ట్ సో ఇట్ ఈస్ యర్ డ్యూటీ బికాస్ యూ కమిట్టు ఎన్ యాక్ట్ యువర్ శల్ ఇట్ ఈజ్ వన్ సోన్ కమిట్మెంట్ ఎదరవాళ్ళ కోసం మనం చేసేది లేదు మన కమిట్ అలౌడ్గా ఎదరవాళ్ళ కోసం అనిపిస్తుంది అలాగా అది అలాగక్కర్లా మన కమిట్మెంట్ అంతే గృహిణయ్యేది సాధువు అయ్యేది గృహస్థ అయ్యేది ఏవో కొన్ని చేష్టలు చేయటం అవి జీవనంలో భాగంగా ఉంటాయి యూ ఎండ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ తండ్రి కొడుకు ఉద్ధరించ కొడుకు పైకి తీసుకురావడం కోసం చేయాల్సినవి ఉంటాయి ఏముంటాయంటే సందర్భాన్ని బట్టి ఉంటాయి ఏవో ఏవో సందర్భాన్ని బట్టి ఉంటాయి ఒక ఒకప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి ఒకప్పుడు అంత పెళ్ళి పడకపోవచ్చు చేయాల్సిన డ్యూటీస్ డ్యూటీస్ ఒకప్పుడు ప్లెజెంట్గా ఉండకపోవచ్చు ఒకప్పుడు ప్లెజెంట్గా ఉంటాయి డ్యూటీస్ ఒకప్పుడు అన్ప్లెజెంట్ డ్యూటీస్ ఉంటాయి బట్ డ్యూటీస్ డ్యూటీ జస్ట్ డూఇట్ జీవనమాత్ర చేష్టా శేష పర్యటతి ఇత్యర్థ డోంట్ గెట్ స్టక్ ఎనీవే జస్ట్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ చెరైవేతి చెరైవేతి కొంతమంది ఏమనుకుంటారంటే ఇదైతే మా పిల్లలు మా ఊళ్ళోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు లేకపోతే మా జిల్లాలోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అయితే మా దేశంలోనే ఉండాలి ఎక్కడికి ఇప్పుడు మోడర్న్గా అయితే మా దేశంలోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకో ఒక ఎజెండా పెట్టుకున్నారనుకోండి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ద బ్రేక్ దట్ ఎజెండా అనుకో ఒకవేళ వెళ్ళకపోతే అదిగో మా నాన్న మూలంగా మేము ఆగిపోయాం విఆర్ మిస్సింగ్ షోమ్ వచ్చి అని కంప్లైంట్ చేస్తారు గుర్తొచ్చినట్టు ఎందుకు ఇది వద్దు అది వద్దు నో ఎజెండా మీరు తోచినట్టు మీరు చేయండి ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇంకా మనం పూజ చేయాలి వాళ్ళ ఇష్టం సో డోంట్ ట్రై టు కంట్రోల్ థింగ్స్ డోంట్ ట్రై టు కంట్రోల్ పీపుల్ ఫలానా పార్టీని ఎగ్గాలి బీజేపీని ఎగ్గాలి ఏం ఎగ్గుతుంది ఇంకో పార్టీ నెగ్గుతుంది అయ్యే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో ఏమే అయిపోతుంది నడుస్తుంది కాబట్టి అలాగంటే కామన్లు కొన్ని ఉంటాయి మనుషులకి ఏది వద్దు సో వేసంకాలం వచ్చేస్తున్నా ఏమైపోతుంది ఏమవు అన్ని వేసం కాలాలు వెళ్ళే ఇది వెళ్తుంది కొంచెం కష్టం అనిపిస్తుంది సహించడం సో జీవనమాత్ర చేష్ట శేష పర్యట్య మూర్వర్డ్ ఎలాగా నిస్పృహ అని ఇంకో మాట మిగిలిపోయింది ఆయన అంటారు నిస్పృహ శరీర జీవనమాత్రేపీ నిర్గత స్పృహ ఎస్ సహ నిస్పృహ సన్ చాలా బాగా చెప్పారు ఆయన నేను జీవించి ఉండాలి అనే స్పృహ పెట్టుకోవద్ద డూ యూ వాంట్ టు లివ్ అంటే ది ఆన్సర్ షుడ్ బి డూ యూ డిజైర్ టు లివ్ అంటే ది ఆన్సర్ షుడ్ బి నో డూ యూ లివ్ అంటే ఎస్ ఐ ఐ ఐ లివ్ ఐఎమ్ లివింగ్ డూ యూ డిజైర్ టు లివ్ ఆ ఎందుకంటే మళ్ళీ అదో డిజైర్ ఎందుకండి ఎందుకు ఈ డిజైర్ ఎందుకు అనవసరం కదా సో ఒకసారి నాకు జ్వరం వచ్చింది డాక్టర్ గారు వచ్చారు ఈ ప్రసంగం ప్రసంగం అయిన తర్వాత ఏం జ్వరం అని అడిగారు వైరల్ ఫీవర్ దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంతా అంటే త్రీ డేస్ అయిపోయి డూ యూ డిజైర్ దట్ ది దట్ ది డిసి దిస్ ఫీవర్ షుడ్ గో వే అని అడిగారు నో ఐ డోట్ నాట్ డిజైర్ ఎందుకు డిజైర్ ఎందుకండి అదే పోతున్న మూడు రోజుల తర్వాత మందు వేసుకుని డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేయించుకుని చక్కగా చక్కగా అన్ని కంఫర్ట్స్లో కూర్చుని మళ్ళీ డిజైర్ కూడా ఎందుకు నోట్ డిజైర్ ఇట్ విల్ గో ఆ రకమైన మనస్తత్వాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది సో శంకర్లు అంటారు జీవించి ఉండాలి నేను అనే డిజైర్ కూడా వద్దు నిస్పృహ ఆ స్పృహ కూడా వద్దు చాలామంది అలా ఉంటారు మాకు ఆయుర్దాయం ఎక్కువ ఉండాలి మేము చాలా కాలం జీవించాలి అని ఉంటాం ఆ స్పృహ కూడా ఉంది అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేశారనుకోండి కాలం చేసినప్పుడు అయ్యో అప్పుడే కాలం చేశారు ఇంకో కొంతకాలం జీవించి ఉండాల్సింది అనవసరం అటువంటి ఆ థాటే అనవసరం సో ఆ ప్రారంభ మనం చూసాం చాంద్రోగ్యంలో ప్రారంభము ఖర్చైపోయిన తర్వాత ఇంకా జీవించి ఉండడే ప్రసక్తే ఉండదు కాబట్టి హౌవర్ మచ్ వీ మే లవ్ ఎ పర్సన్ స్టిల్ దట్ పర్సన్ షుడ్ లివ్ లాంగర్ అని అక్కర్లేదు దట్ ఈ నాట్ నెసరీ బికాస్ ఇట్స్ అన్ అన్నెసరీ ఇట్ క్రియేట్స్ అన్నెసరీ యాటిట్యూడ్ అన్డిజైరబుల్ యాటిట్యూడ్ ఇన్ ది మైండ్ అది కూడా వస్తాయి వన్స్ ఓన్ లైఫ్ విషయంలో స్వామీజీ డూ ూ వాంట్ టు లివ్ లాంగ్ అంటే నో ఐ డూనాట్ వాంట్టు లివ్ లాంగ్ In fact, I do not want to live. Why? Because I am life itself. Why do you live and desire? If you live and desire a deep man, you will not be able to live and do that. No. Because I am light itself. Why should I desire to glow and all that? So why should I desire to live? Unnecessary, not just a day, not a day, not a day, not a day. మేము సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ బతకాలి ఎందుకు ఇవన్నీ అర్థం అర్థం లేని మాటలు కాబట్టి నా డిజైర్ టు లివ్ జస్ట్ బిఫ్ బీ ఫ్రీ హౌ లాంగ్ వీ లివ్ అది ఒక ఇష్యూ కాకూడదు అసలు థాట్ క్రాస్ చేయకూడదు మైండ్ ఇట్ ఈస్ నాట్ అవర్ లుక్ అవుట్ ఇట్ ఈస్ అంబడీ ఎల్సెస్ లుక్అవుట్ యమధర్మరాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన లుక్అవుట్ అది ఆయన చూసుకుంటాడు ఆయన అకౌంట్లో ఆయన చూసుకుంటాడు అది మన లుక్అవుట్ కాదు ఇది ఇది అదండి ఎంటర్ ఇంటూ అవర్ థాట్ ప్రాసెస్ ఇట్స్ నిస్పృహ ఆ లెవెల్కి మైండ్ని ట్యూన్ చేసి పెట్టమంటారు చేసి పెడితే టోటల్ ఫ్రీడమ్ నిర్మమ అందము నిర్మమహ శరీర జీవనమాత్రాక్షిప్త పరిగ్రహేపీ మమ ఇదమి అభినవేశర్జిత అదే ఇప్పుడు శరీరము జీవనము అని ఉన్నాయి దెర్ ఇస్ ఎ బాడీ దెర్ ఇస్ ఎ లైఫ్ లేకపోతే శరీరము యొక్క జీవనము అని ఉంది శరీరము యొక్క లైఫ్ ప్రాసెస్ లివింగ్ ప్రాసెస్ దానికి ఎన్నో కొన్ని సాధనములు కావాలి కొంత సాధన సంపత్తి లేకుండా జీవించటం కుదరదు ఆఖరికి హోమ్లెస్ పెర్సన్ అని ఒకడు ఉంటాడు హోమ్లెస్ మేము చూస్తూ ఉంటాం హోమ్లెస్ పీపుల్ న్యూయార్క్లోనో టొరాటోలోనో అక్కడ ఉంటారు మన దగ్గర ఉన్నారు కానీ వీళ్ళని హోమ్లెస్ అంటారు ఆ టైటిల్ వీళ్ళకివ్వరు సో అక్కడ హోమ్లెస్ పెర్సన్ అని ఒక టైటిల్లో ఉంటారు వాడి దగ్గర ఎంత సామాన్ అంటే హీవిల్ హ్యావ్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ పుషింగ్ కార్క్ ఉంటుంది వీల్స్ అవి క్లీన్గా ఉంటాయి ఇక్కడలా కాదు సో అలా పుష్ చేస్తే చక్కగా వెళ్తూ ఉంటుంది దాన్ని వెరీ సొఫిస్టికేటెడ్ వెరీ క్వాలిటీ మెటీరియల్స్తో చేసినటువంటి కార్ట్ దానికి డోర్స్ అవి ఉంటాయి జస్ట్ ఓపెన్ దమ్ ఇదే సో మచ్ మెటీరియల్ మిస్ కోట్లు బూట్లు అన్నీ ఉంటాయి గ్లోవ్స్ అన్నీ ఉంటాయి అండ్ దెన్ దర్ ఇస్ ఎ రూఫ్ టు ఇట్ కొలాప్సిబుల్ రూఫ్ అన్నీ కూడా ఉంటాయి సో హీవిల్ బీ మూవింగ్ విత్ ఇట్ అండ్ ఈ డజన్ బెగ్ ది వే వి నో బెగ్గర్స్ he he he appeals to people that's all he doesn't beg he says hello sir how do you do anadu oh, no, tar ah yes i am okay you see i am a homeless person and i need uh, some money for dinner can you help me with a dollar or two is it possible anadu oh, no, tar okay i have a dollar and thank you very much and he would come and take a dollar he is well trusted sir he is really well trusted not as good as everybody else that would eat food somewhere రాత్రి అయ్యేప్పటికీ హీ కవర్స్ సీట్ ఆన్ ఆల్ సైడ్స్ అండ్ హీ స్లీప్స్ బయట టెంపరేచరు మైనస్ టెన్ ఉన్నా లోపల కూడా వెచ్చగానే ఉంటాయి హీఈస్ ది హోమ్లెస్ గాయ సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే శరీర జీవనానికి ఎంతో కొంత సామగ్రి అవసరం ఉంటుంది శరీర జీవన మాత్ర ఆక్షిప్త పరిగ్రహే పరిగ్రహం అంటే సామగ్రి దానికోసం ఆక్షిప్త అంటే తన వైపు లాక్కోవడం మనం మనం పోగేసుకుంటాం ఏదో కొంత సామాగ్రి పోగేసుకుంటాం సో షేవింగ్ కిట్ అని ఒకటి షేవింగ్ కిట్ ఈ నీడ్స్ ఇట్ అలాగే టూత్పేస్ట్లు అవి యూ నీడ్ ఇట్ ఓ సోపు అలాంటి బట్టలు ఉతుక్కునేటువంటి సామాగ్రి ఏదో కొంత సామాగ్రి అవసరం ఉంటుంది ఓ రూఫ్ నెత్తి మీద సో ఓ ఫ్యాను దోమలకి ఆల్ అవుట్ ఒకటి సిద్ధంగా పెట్టుకోవాలి అది కనుక మరిచిపోతే ఇంకా రాత్రి మేము నిద్ర ఉండదు మొన్నటి పని కూడా చెడిపోతుంది కాబట్టి ఆలవుట్ ఒకటి ఉండాలి So that, you can keep the మస్క్యూటోస్ away for a while. So, ఈ విధంగా సంథింగ్ ఉండాలి అవన్నీ పోగేసుకో తప్పు లేదు కానీ మమా ఇదం మమేదం ఇది నా ఇదం అంటే ఇదండి తెలుగు ఇది సంస్కృతం తెలుగు ఇదం ఈస్ ఇది ఇది మమా నాది అంటే ఏమండే మరి నాది అని అనుకోకూడదా పళ్ళు తోముకోవడం కోసం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పళ్ళు తోముకోవడం కోసం సింక్ దగ్గర టూత్పేస్ట్ను బ్రష్ పెట్టుకుని అయిపోయిన తర్వాత మొహం కడుక్కొన్న తర్వాత ఇది నాది అని అనుకుంటే మళ్ళీ మీ సంచిలో వేసుకుంటారు కానీ నాది అని అనుకోకపోతే అక్కడే వదిలేసి రావాల్సి వస్తుంది కదా నాది అని అసలు అనుకోవడమే పాపమా అంటే అదే కాదు నాట్ దట్ వే మమేధమితి అభినవేశర్జిత అభినివేశం వేరు నాది అనుకోవడం వేరు నాదనుకోవడం ప్రాక్టికల్ వేలో దిస్ ఈజ్ మైండ్ అంటే ఐఎమ్ యూజింగ్ ఇట్ అనే సెన్స్లో ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇప్పుడు టూత్పేస్ట్ కానీ బ్రష్ కానీ ఐఎమ్ యూజింగ్ ఇట్ అని అర్థం మమా అంటే అక్కడ అర్థం ఐఎమ్ యూజింగ్ ఇట్ అని అర్థం పర్సు ఉందనుకోండి మమా హౌ యూ హౌ యూ టేక్ ఇట్ అభినవేశం ఉంటుంది అది ఎదరవాడు దానికేసి చూస్తే నువ్వు కంగారు పడతాం అభినవేశం ఉంటుంది సో అటువంటి అభినవేశము ఏ వస్తువుపైన ఉండరాదు నిర్మమ భోజనం చేయటం తప్పు కాదు ఆ భోజనం అనేది ఫుడ్ మై ఫుడ్ లేకపోతే అహంకారానికి అది మెరుగులు తొడగడానికి ఉపయోగించేది దిస్ ఇస్ మై ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఐ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ సో మానవులు ఫుడ్ని దేహయాత్ర కొరకు కాకుండా అహంకారానికి మెరుగులు దిద్దడానికి ఉపయోగిస్తాం వీ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అని దేహయాత్ర కోసం కాదు సో క్లోదింగ్ సో ఆ మమకారాన్ని అహంకారాన్ని పెంచి పోషించడానికి క్లోదింగ్ క్లోదింగ్ దేనికోసం అంటే ఎలిమెంట్స్ నుంచి శరీరాన్ని రక్షించుకోవటం కోసం సివిలైజ్డ్ సొసైటీలో ఈ మూవై రౌండ్ కోసం క్లోదింగ్ అంతటితో తాగదు అది అది జీవనమాత్ర అలా అలా ఉండదు ఆ క్లోదింగ్ని బట్టి హీ వాంట్స్ టు ప్రాజెక్ట్ హిమ్సెల్ఫ్ హీ హీ ద క్లోదింగ్ హ్యాస్ సమ్థింగ్ టు యాడ్ టు ద సెన్స్ ఆఫ్ ఐ మీ అండ్ మైండ్ అంటే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రము అది మిలవిల్లాటితో పట్టు పట్టు వస్త్రం వేసుకుంటే అప్పటికే దెన్ ఐఎమ్ ఏ గ్రేట్ మ్యాన్ హౌ క్లోదింగ్ కెన్ మేక్ యూ గ్రేటర్ ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ దిస్ కనెక్షన్ దేర్ ఇస్ నో కనెక్షన్ బట్ క్లోదింగ్ని బట్టి వస్త్రధారణాన్ని బట్టి నేను గొప్పవాడిని అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉందంటారా లేదంటారా సో ఆ రకంగా క్లోదింగ్ షెల్టర్ సో ఒక ఒక అమ్మగారు నేను భిక్షకు వెళ్ళాను వెళ్తే నన్ను స్వామిజీ మీరు ఆశీర్వదించండి నెక్స్ట్ ఇయర్ వచ్చేపటికి మేము ఇల్లు మారాలని ఆశీర్వదించండి అలాగేనమ్మా ఇఫ్ దట్ ఈజ్ యువర్ విష్ మే గాడ్ బ్లస్ యు ఈశ్వర కృప మీ మీద ఉండుగాక ఇల్లు మారాలనేవన్నీ ఆ వివరాలు నాకు తెలియదు కానీ బట్ మే గాడ్ బ్లెస్ యు నే జనరల్దే ఆ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి దిగబెట్టాడు ఆయన ఆయన చెప్పారు ఏమండి ఆమె నన్ను ప్రాణం తీసేస్తుందండి ఇల్లు మారాలంటుంది అంటే ఏమిటి మీ సమస్య ఏమిటండి అంటే ఈ ఇంటికంటే పెద్ద ఇంటికి వెళ్ళాలి దిస్ ఇస్ అమెరికన్ సిండ్రోమ్ ఇట్ ఈస్ అంటే మీ ఇల్లు బాగానే ఉందే అంటే కాదండి మా పర్టికులర్ స్టేటస్లో మా ఇల్లు చిన్న ఇల్లు సో ఇట్ ఈజ్ ఏ స్టేటస్ సింబల్ రియల్లీ నేను ఆశ్చర్యపోయాను విని ఇలా కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇట్ ఈజ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉండే అపార్ట్మెంట్ తప్పిస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్షన్ లైక్ హోమ్ సో అలాగే వాళ్ళు చెప్తారనమాట ఆ కంపెనీల వాళ్ళు అలా ప్రాజెక్ట్ చేస్తారు వాళ్ళు ఆఫర్ చేసేస్తున్నారు వాళ్ళు బ్రోషర్స్ ఆవిడకి ఇచ్చేస్తున్నారు వరుస పెట్టి ఆవిడనేమో బాగా బ్రెయిన్ వాష్ చేసి పెడుతున్నారు దానికి వెళ్ళాలి పోనీ వెళ్ళవ నీ సొమ్ము ఏం పోయి అంటే కాదండి అది మిలియన్ డాలర్లు అవుతుందండి నేనేమో గత రాబోయే పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు దానికి జీతంలో కొంత సొమ్ము కడుతూ ఉండాలి ఐ డోంట్ వాంట్టు డూ ఇట్ సో వాట్ ఈజ్ హర్ ఇన్సిస్టెన్స్ అంటే మన స్టేటస్కే అది ఉండాల్సిందే ఐసెస్ సర్ప్రైజ్ ఇలా కూడా ఉంటున్నాను ఓన్లండి అది అమ్మగారు అయ్యారు ఇంకొకటి సో షెల్టర్ డిటర్మిన్స్ ది పర్సన్స్ ఈ గో మమ అది మమకారం ఆ ఇల్లు నా నేను త్రీ బెడ్రూమ్లో ఉన్నా త్రీ బెడ్రూమ్లో ఏం చేస్తారండి విశాలమైన హృదయం ఉండాలి కానీ విశాలమైన ఇల్లు ఉంటే ఉపయోగం ఏంటి ఒకప్పుడు విశాలమైన ఇంటికి వెళ్తాం కాఫీ దొరకదు భోజనం దొరకదు ప్లేట్ ఇడ్లీ తిందామంటే దొరకదు ఏమీ దొరకదు నిజంగా విశాలంగా ఉంటుంది ఇల్లు పెద్ద సోఫా ఉంటుంది కాఫీ దొరకదు మంచినీళ్ళు దొరకవు కూడా ఒకప్పుడు నేను పది ఇల్లు తిరిగి వాడిని నాకు తెలుస్తూ ఉంటుంది మీకు అంతల్లా తెలియకపోవచ్చు నాకు తెలుస్తుంది మీరు అన్నీ చూసుకుని వెళ్తారు నేను ఏది చూసుకోకుండా పోతాను కాబట్టి పోలు వస్తాయి అదే చిన్న అపార్ట్మెంట్ హౌస్లోకి వెళ్ళాలనుకోండి స్వామీజీ మీరు ఏమనుకోకండి ఇక్కడ కూర్చోండినో చిన్న పేట వేసి కూర్చోబెట్టి మీరేం తగ్గుతారు నేను కాఫీ తవ్వుతానమ్మా ఒక కాఫీ మీరు టిఫిన్ ఆ టిఫిన్ తింటా ఏం తింటారు ఇడ్లీ తింటారు నేను ఇట్లే వాళ్ళు కామన్ పీపుల్ దేనో వాట ఊ వాంట అండ్ ఊనో హక్కు వస్తారు వాళ్ళు కాబట్టి ఇల్లు పెద్ద ఇల్లుంటే అతిథులకి ఏమి ఉపకారం ఉండదు అది అతిథులకి ఉపకారం ఇల్లు సైజుని బట్టి ఉండదు ఒకప్పుడు నెగిటివ్ పడుతుంది కూడా కాబట్టి షెల్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అది మమకారం అంటే అలా తయారైపోయింది సమాజం ఎంతంత విశాలమైన గృహాలు కట్టేస్తారు కొంచెం అంబరాసింగ్గా కూడా ఉంటుంది ఇంత గృహం ఎందుకని విశాలమైన ఇల్లు కట్టేస్తాడు మున్సిపాలిటీ వాడు దాన్ని అసెస్మెంట్ చేయడానికి వస్తుంది వాడు దీని విలువ ఎంత అని చెప్తే దాన్ని బట్టి ట్యాక్స్ పడుతుంది వీడేం చేస్తాడంటే నువ్వు అసెస్ దాన్ని బాగా పది రెట్లు తగ్గించి అసెస్ చేయమని వీడికి లాన్సాయిస్తావు అంతటా అధర్మమే పోను పది లక్షలు ఖరీదైన ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కలెదు పది లక్షలు అని వాడితో చెప్పేస్తే వాడు అసెస్ట్ చేసుకుపోతాడు కదా దాన్ని దాన్ని బాగా దిగలాగి దిగలాగి ఒక లక్షకి దాన్ని విలువ తగ్గించేస్తారు సో అదే ట్యాక్స్ తగ్గాలి పోయి ఆ చిన్న ట్యాక్స్ను కట్టదలుచుకున్నప్పుడు దానికి తగ్గ ఇల్లు కట్టుకోవచ్చు కదా వాళ్ళు ఫ్లోర్ చూస్తారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఫ్లోర్ చూస్తారు ఫ్లోర్ చూసి ఏమండీ మీ ఫ్లోర్ ఇది ఇది రెండు లక్షలు ఏమిటంటే ఇది పది లక్షలు ఉంటుంది అనమాట కాదు ఆ ఫ్లోర్ అది చీపు ఫ్లోర్ చీపో కాదు మాకు తెలుసు మీకేం తెలుసు అని వాడి దెబ్బలు పెడతారు ఆ ఫ్లోర్ చూసి ఫ్లోర్ మీద పెట్టి ఖర్చు అంతా వేస్ట్ అండి డోంట్ లుక్ అట్ దిస్ నేను ఐ డిడ్ నాట్ డూ దాట్ వాళ్ళు ఏదో ప్రేమతో వచ్చేసారు కానీ ఫ్లోర్ మీద పెట్టి ఖర్చు అంతా వేస్ట్ ఎందుకంటే ఫ్లోర్ ఎలా ఉండాలంటే కొంచెం రఫ్గా ఉంటేనే మంచిది తర్వాత ఇంట్లో నాకు ఒక డాక్టర్ చెప్పాడు ఇంట్లో చెప్పులు లేకుండా నడవమని చెప్పాడు ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది భగవంతుడు దేవుడు కాళ్ళకి ఒక పర్టికులర్ టోపాలజీ క్రియేట్ చేసి పెట్టాడు ఆ కాళ్ళు లాంటి స్ట్రక్చర్ మీకు ఏ చెప్పులకి రాదు మీరు కాళ్ళు అరికాళ్ళు చూడండి ఎలా ఉంటుందో అది ఆ డిజైన్ అది అది కాలు నేల మీద పెడితే తడి కాళ్ళు మీరు ఏదైనా ఒక ఆయత మీద పెడితే డిజైన్ వస్తుంది అది టూ డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది త్రీ డైమెన్షనల్ డిజైన్ మీరు ఈ యొక్క నెవర్ ఇమిటెడ్ సో పెర్ఫెక్ట్లీ దేవుడు సృష్టి ఆ మనిషికి ఆ కాలు ఆ కాలు నేల మీద ఫుల్గా ఆంచి నడిస్తే అన్ని ప్రెషర్ సెంటర్స్ ప్రెస్ అవుతాయి ఎలా ప్రెస్ అవ్వాలో అలా ప్రెస్ అవుతాయి ఒక చోట ఎక్కువ ప్రెషర్ ఒక చోట తక్కువ అలా ప్రెస్ అవుతాయి మీరు అలా నడుస్తూ ఉండండి మీకు ఆరోగ్యంగా ఉంటారు ఈ ఈ మెషిన్ మీద నడిచే వాళ్ళు బూట్లు దొరుకుని మెషీన్ ఎక్కుతాడు వాడు ఆ మెషీన్ అమ్మేవాడు బూట్లు అమ్ముతాడు వాడే అమ్ముతాడు బూట్లు మెషీన్ వెయ్యి పదివేల రూపాయలు అయితే బూట్లు వెయ్యి రూపాయలు పదకొండు వేలకి వాడు బిల్లు కడతాడు నేను మెషిన్ మీద నడిచినప్పుడు చెప్పు లేకుండా నడుస్తాను వాళ్ళన్నారు చెప్పు లేకుండా నడుస్తున్నారా మనం నడిస్తే చెప్పులు లేకుండానే నడవాలి వీధిలో చెప్పు లేకుండా నడవలేము మురుకుంటుంది రాళ్ళు ఉంటాయి గులకరాళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ బయట వరండా మీద నడిచేప్పుడు చెప్పులు ఎందుకు చెప్పులు లేకుండా నడుస్తాం ఎందుకంటే న్యాచురల్ స్టేట్లో మీరు ప్రెషర్ పడుతుంటే ఆరోగ్యంగా ఉంటుంది పృథివీ దేహము పృథివీ పృథివీ పృథివీతో సంబంధం చెప్పులు అవసరమైన చోట చెప్పులు వేసుకుంటారు సో ఈ విధంగా ఆ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ని బాహ్య పరికరాలకి ముడి పెట్టకూడదు ఆ నిర్మమహ సో ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్మమహ అనేది చాలా ఇంపార్టెంట్ నేమ్ ఉంటుంది నేమ్ ఆ నేమ్ నేను ఆ నేమ్ నాది అనేది చాలా సూక్ష్మమైన మమకారం అది ఉండకూడదు సో ఇప్పుడు ఉదాహరణకి స్వామి తత్వ విధానంద సరస్వతి ఇట్స్ నేమ్ గ్లోరియస్ నేమ్ పెట్టిన వాళ్ళు ఒక ప్రేమతో పెడతారు అది ఆ సందర్భాన్ని బట్టి బట్ దట్ ఈజ్ మై నేమ్ అని ఆ నామానికి కమిట్మెంట్ ఉండకూడదు ఎవళ్ళైనా ఎవండి సరస్వతీజీ అని పిలిస్తా అని ఆనందపడ్డాం ఇంకోటి సరస్వతి అనుకుండా హలో హలో హోఆర్ యు హలో హూఆర్ యూ ప్లీజ్ లుక్ అట్ డిసైడ్ అంటే ఎవడ్రా వీడు ఎలా పిలుస్తున్నాడు అని చెప్పేసి కంగారు పడ్డాం ఆ రకంగా నామానికి ఇది మమ నామ అనే కమిట్మెంట్ ఉండకూడదు ఈ కమిట్మెంట్ కర్మకాండలో ఉంటుంది జ్ఞానంలో ఉండకూడదు కర్మకాండలో ఉంటుంది మమ అనగానే ఏమిటంటే మమ అంటే ఫలానా నామధేయస్య అనే కమిట్మెంట్ ఉంటుంది కర్మకాండలో అది దాని మమ నామ్రథమం జాతవేద అనో మంత్రం ఉంటుంది ఏ జాతవేద ఓ అగ్ని నా పేరు సమాజంలో ముందుకు ఇట్లా చూడవయా అనో ప్రార్థన మమ నామ్రథమం జాతవేద ఇంకా ఏదో ఉంది నాకు మంత్రం గుర్తులేదు అది కర్మకాండ లక్షణం అక్కడ కర్త భోక్త ఉంటాడు ఇక్కడ మరి అదేముండదు కదా జ్ఞానకాండ కదా కాబట్టి నేమ్ మీద అహం ఆ మమ అనే అభిమానం ఉండకూడదు పేరు పిలిస్తే ఉలిక్కిపడి రిప్లై ఇవ్వాలి ఓ మనే పిలిచారా అని రిప్లై ఇవ్వాలి మనే పిలి ప్రాక్టికల్ సెన్స్లో అంతేగాని నాకు మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు కంగారు పడతారు ప్రా ప్రాక్టికల్గా ఉండాలి కదా యు హో టు రిప్లై యు హో టు రెస్పాండ్ ఆల్ రైట్ బట్ మమనామా అనేది ఉండకూడదు టైటిల్ ఇంటి పేరు గోత్రం మమ గోత్రం గోత్రాల్లో గల మా గోత్రం గొప్పది అంటూ ఇలాగా ఆల్ కైండ్స్ ఆఫ్ మమకార ఉండకూడదు తర్వాత అసలు వన్ హ్యాస్ టు లుక్ అట్ వన్ సెల్ఫ్ ఎలాగంటే వితౌట్ ది హౌస్ మై హౌస్ అనే హౌస్ లేకుండగా మై పీపుల్ అనే పీపుల్ లేకుండగా మై ప్రాపర్టీ అనేది లేకుండగా మై టైటిల్స్ మై నేమ్ మై గోత్ర మై this mai that emi lekun daga what am i are you something or are, are you nothing you find out you find out anta meo mamamlo cheppante emi cheptam you are brahman cheptam but you should know it nenu you are brahmane tatvam ase nenante emainattu you should know it if you want to know what are you first get rid of all that is not you and yours also సో మై టై ఇట్ ఈ రిమోట్ నేమ్ టైటిల్ ప్రాపర్టీ మై ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది బాంబేలో ఉంటుంది ప్రాపర్టీ వీడు ఎక్కడ కూర్చొని మై ప్రాపర్టీ అంటాడు బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఒక ఆయతం ముఖేమో అల్మైరాలో పెట్టి మైది మైన్ ఏమిటి దేంట్లో మై ఏముంది అక్కడ వాడు ప్రూవ్ చేసేదాకా మనం మై మై అని అనుకుంటానే ఉంటాం వాడు దెర్ ఈస్ నో మైన్ దెర్ ఈస్ నథింగ్ అని మైన్ అని వాడు ప్రూవ్ చేసేదాకా మనం మై మై మాయ్ అనుకుంటాం వాడు బోధు తిప్పుతాడు తిప్పితే ఇంకెక్కడ మైన్ లేదు ఏం అభిమానం తప్ప ఏమీ లేదు అభిమానం అలా కాదండి అది డబ్బు వసూలు చేసుకున్నప్పుడు వస్తుంది కదా వసూలు చేసుకున్నప్పుడు అప్పుడు అనుమాయని ఇప్పటి నుంచి ఎందుకు మై అంటాం సో ఆ సో టైటిల్ ప్రాపర్టీ ఇఫ్ ఇఫ్ ఆల్ దీస్ థింగ్ సార్ మెంటల్లీ రిలింక్విష్ మెంటల్లీ ఫిజికల్గా మీరు రిలింక్విష్ చేయాల్సిన ఏమి ఉండదు లెట్ మైర్ యూ దేర్ నథింగ్ టు రిలింక్విష్ ఫిజికల్ ఏం రిలింక్విష్ చేస్తారు ఫిజికల్లీ దీన్ని సన్యాసము సమ్యక్ న్యాస అంటే ఎక్కడ ఉండాల్సిన దాన్ని అక్కడ ఉంచడం కారు ఎక్కడ ఉండాలండి గరాజులో ఉండాలా హృదయంలో ఉండాలా గరాజులో ఉండాలి డబ్బు ఎక్కడ ఉండాలి ట్రెషరీలో ఉండాలా హృదయంలో ఉండాలా ట్రెషరీలో ఉండాలి అంతే కొడుకు ఎక్కడ ఉండాలి కాలేజీ హాస్టల్లో ఉండాలా హృదయంలో ఉండాలా కాలేజీ హాస్టల్లో ఉండాలి మరి హృదయంలో ఏముండాలి పరమేశ్వరుడు ఉండాలి హృదయం ఎందుకంటే హృదయపుహార మధ్య హార్ట్ ఈస్ ది టెంపుల్ హృదయంలో హార్టీస్ ది టెంపుల్ హృదయం టెంపుల్లో ఎవరుండాలి దేవుడు ఉండాలి కాబట్టి యూ జస్ట్ మేక్ ది ది మైండ్ ఎంటీ ఆఫ్ ఆల్ దీస్ ఎక్విజిషన్స్ మెంటల్లీ యూ రిలింక్ విత్ ఆల్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ మై ఫైండ్ అవుట్ అది దట్ ఈస్ ది చాలా నిర్మమ అంచేత శంకర్లు అంటారు బతకడానికి కావలసిన ముంతా కర్ర మొదలైన సామాగ్రి ఎందు కూడా కమండలము దండము కంబళి మొదలైన వాటి కూడా మమ అనే ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండడంలో తప్పు లేదు కానీ అభినవేశం మాత్రం వద్దు ఎవరిలో నేనేదో జపం చేస్తున్నా స్వామీజీ మీరు జపం చేసిన మాలు నాకు కావాలి అని అడిగారు ఎవరు హృదయంలో ఆ భావన కలిగింది ఏదో పవిత్ర భావన కానీ తప్పు భావన కాదుగా మనం దాన్ని అప్రిషియేట్ చేయదగ్గ భావనే మనమేది ఉండే ప్రేమతోటి అలా అడిగారు ఒక్క క్షణం అనిపించింది ఏమనిపించింది మన మాల వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా అని అనిపించింది అనిపించింది గాడ్ ఐ గాడ్ స్ట్రోత్ అనిపించింది అలాగా మళ్ళీ వెంటనే అనిపించింది మన మాలేమిటో అట్ ఈస్ దిస్ అని అమ్మ మీరు తీసుకోండి అని అని ఇచ్చారు నేనే ఐ డిడై ఎనీథింగ్ నా దగ్గర పది మాలలు ఉన్నాయి పది మాలకి కరువు ఏముందండి సాధువులకు మెళ్ మాల కూడా వేస్తూ ఉంటారు మాలంటే ఏదో రుద్రాక్షలా పారేస్తారు పుష్పమాలలే కాదు ఎవరో కొంతమంది మాల స్ఫటికమాల వేస్తారు అలాంటి మాళ్ళను అడిగేదారడ ఉన్నాయి అయితే కొంతమంది ఏమంటారు ఆ మాలే జపం చేసిన మాలే నేను జపం చేసిన మాలే నేను జపం చేయాలి నేను భోజనం చేసిన కంచంలోనే నేను భోజనం నేను కాఫీ తాగి కప్పులోనే నేను కాఫీ తాగి ఇదంతా ఇలా ఉందా సమాజంలో కొన్నింటికి కొంత ప్రాక్టికల్గా నేను తొడిగిన చొక్కే నేను తొడగాలని సమ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు సో అభినవేశ వర్జిత ఇది నా మాల అనే అభినవేశం కూడా అక్కర్లేదు మాలన్నది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ జపంలో కొంత సహకరించేటువంటి సాధనము కొంత పవిత్రత కలిగిస్తుంది అది చేతిలో మాల ఉందనుకోండి ఇట్ గివ్స్ యు ఫీలింగ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ కొంత అంబియన్స్కి అనుకూలంగా ఉంటుంది అంతేగాని దాని ఎందుకు మమా అనే అభినోవేషన్ తప్పు దేర్ ఫోర్ జస్ట్ టు నెగెట్ దట్ రాంగ్ థాట్ జస్ట్ టు ప్రూవ్ that మై సెల్ఫ్ దట్ దట్ థాట్ ఐ షుడ్ గెటెడ్ ఆఫ్ ఐ గేవ్ దట్ మాల టు ఆ తర్వాత ఆమె బాధపడ్డారు అయ్యో మీ మాల మీరేమీ చింత చేయకండి మీరు ఆ కాంప్లెక్స్ మీరేమి పెట్టుకోవద్దు అది మీదది ఇంకా ఇట్ ఈస్ నో మోర్ మై యూ యూస్ ఇట్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ ఇట్ అంతేగాని ఓ మాల ఒకటి స్పెషల్గా తయారు చేయించడం ఇది నా మాల అంటూ తర్వాత మనిషి అన్నట్టుగా కాదు సో అలాగలువస్తారు సో దేని కూడా మమ అనే అధినవేశం వద్దు వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ సో ఇవాళ నేను చెప్పిన పాఠం లోక వ్యవహారానికి చాలా విడ్డూరంగా విరుద్ధంగా ఉండి ఉంటుంది మీరు గమనించుంటారు నేనే ముందే ఊహించాను కానీ నేను ఏం చేయను దేవుడు నన్ను ఆ ప్రారంధం నాకు అలా చేసి పెట్టి ఆ భాష్యం ఆ మంత్రం ఆ శ్లోకం దానికి అర్థం ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఐ కెనాట్ హెల్ప్ అదర్వైజ్ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అది ఒక దర్పణం అదొక అద్దం ఆ మన ముఖం చూసుకుంటే మన ముఖం చాలా వికృతంగా కనపడుతుంది చాలా కలుషితంగా కనపడుతుంది ఇదేమిటి ఇక్కడ మా హి హమ్మ చాలా కలుషితంగా కనపడుతుంది కనపడ్డప్పుడు అద్దాన్ని అటాక్ చేయకూడదు సినిమా తెర మీద బొమ్మలు బాగలిగితే సినిమా తెరని అటాక్ చేయకూడదు డైరెక్టర్నే ఉండబట్టుకోవాలి వెళ్ళి సో కాబట్టి గీతను మనం క్రిటిసైజ్ చేయకూడదు అటాక్ అంటే దాని మీద ఈజ్ ఇట్ అనే క్వశ్చన్స్ రేస్ చేయకూడదు మన ముఖం ఇలా వికృతంగా ఉంటుంది ఆత్మ శోధన చేసుకోవాలి అలాగే ఇంట్రాస్ట్ పెట్టి పరిశీలిస్తే దట్ ఈస్ హౌ ఎ పర్సన్ గ్రోస్ ఇట్స్ ఎ గ్రోత్ యూ థింక్ అబౌట్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుగ్ర్యో నమ హరి ఓం తత్స్పణమస్